ీర్తన సంఖ్య మూడు వందల ఎనభై మూడు ఓడలు బండ్లవచ్చు నొగి బండ్లెక్కు ఏడాహంకారేళ ఎరిగిన వారికి కొన్నాళ్లకు నరులేసురలౌదురు అల సురలే నరులౌదురు మీద జలమయమయుండు జగమెల్లనొకేళ జలమందే భూమి పుట్టి జగముగాన్పించు ఓడలు బండ్లవచ్చు నుగి బండ్లోడలెక్కు ఏడానహంకారమేళ ఎరిగినవారికి ఇరీతి నొకానొకప్పుడేనుగు దోమయ్యైపు అరయగా దోమయేనుగై పుట్టును చేరి కాలగతులను చీకటి వెన్నెలనొత్తు పేరి వెన్నెల చీకటి బెడబాయజేసును ఓడలు బండ్లవచ్చు నొగి బండ్లెక్కు ఏడానహంకారమేళ ఎరిగినవారికి పరగభాగ్యవశాన బండ్లే దొరలౌదురు అరుదుగ దొరలే బండ్లౌదురు మీద ఇరవై శ్రీవేంకటేశుడేలి కని కొల్చితేను పరము నిహము నొక్క పగిది కలుగును ఓడలు బండ్లవచ్చు నొగి బండ్లొడెక్కు ఏడానహంకారమేళ ఎరిగినవారికి